సో సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ సన్యాసికే కలరు గృహస్థుకే ఉంటుంది గృహస్థు కూడా వీళ్ళు నన్ను చూడకపోతే నా బతికే అయిపోతుంది వాళ్ళు చుట్టూ ఉంటారు కానీ చూడొద్దు కాబట్టి వైద్యుంటుంది మరి భయం అందరికీ సవాల్ సూచన నానే కాదు పాయింట్ భయం అన్నది ఉంటుంది సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ అది ఎందుకుంది కానీ హేతు ఏంటి పట్టుకుని ఆ హేతువుని దాన్ని అడ్రస్ చేసి దాని నుంచి బయటపడిపోతే కానీ అది భక్తికి అది సపోర్ట్ కానే కాదు నిజానికి భక్తుడను అని అనుకుంటూ మనం భక్తిని అభ్యాసం చేస్తున్నందుకుగాను ఈ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ నుంచి మనం బయటపడుకోవాలి ఆ భక్తి అనే సాధనము మనకి సపోర్ట్గా తీసుకుని భయం నుంచి బయటపడుకోవాలి అసలు ఎందుకు అభద్రత ఎందుకు కలుగుతుంది అంటే మీరు భవిష్యత్తు గురించి భావన చేస్తూనే అభద్రత కలుగుతుంది ఇన్సెక్యూరిటీ కలుగుతుంది వర్తమానంలో ఇన్సెక్యూరిటీ ఉండదు గతాని గురించి ఇన్సెక్యూరిటీ అసలే ఉండదు గతానికి ఇన్సెక్యూరిటీ ఏమైంది అయింది అయిపోయిందో భవిష్యత్తు గురించే ఇన్సెక్యూరిటీ ఉండదు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది తర్వాత ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అంటారు ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అంటే అది సైకలాజికల్ ఇన్సెక్యూరిటీయే దథింగ్ లైక్ ఫిజికల్ ఇన్సెక్యూరిటీ ఫిజికల్ థ్రాక్ట్ ఇక్కడ టాపిక్ కాదని మీకు చెప్పాను కదా సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ ఇప్పుడు సపోజ్ మీకు బస్తీలో ఏదో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీళ్లు కాచుకుని తాగి తాగండి లేకపోతే మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పారనుకోండి అది భయం అది భయం కాదు అది తెలివితేట అది భయం కాదు నేను రోగం వస్తే ఏమైపోతుందో నాకు అన్నది అది ఫిజికల్ ఇన్సెక్యూరిటీయా సైకలాజికల్ ఇన్సెక్యూరిటీయా చెప్పండి సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ అది ఫిజికల్ ఇన్సెక్యూరిటీ కాదు అది రోగం వస్తే ఏమైపోతుందో అని భయపడుతూ కూర్చుంటారు రోగం రాకుండానే అది సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు కూడా మీకు భయశబ్దము చేత ఇక్కడ చెప్పబడుతున్నా ఆ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ దాని కారణంగా మన హృదయంలో కలిగే స్ట్రెస్ ఒత్తిడి మానసికమైన ఒత్తిడి ఇవన్నీ దానివల్లే బీపీ పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్ దానివల్ల పెరుగుతుంది సరే ఇంకా కొన్ని కారణాలు కూడా ఉంటాయి బీపీ కారణాలు కూడా ఉంటాయి అలవాట్లు సరిగ్గా లేకపోతే బీపీ దొరుకుతుంది ఆహారం తీసుకోవాల్సి ఎక్సర్సైజ్ లేకపోతే ఒక వయస్సు వచ్చిన తర్వాత బీపీ పెరుగుతుంది ఆఫ్టర్ ఫిఫ్టీస్ మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాల్సి అది చేయకపోతే బీపీకి బీపీకి సిమ్టమ్స్ ఏమి ఉండవు మీకు కొంత సైన్స్ కూడా చెప్తున్నా ఏమనుకోకండి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి మళ్ళీ క్లాసు మళ్ళీ క్లాసు కూడా వస్తూ ఉండాలన్న ఆట బీపీకి సింటమ్స్ ఏముండవు బీపీ చూసి నాకు బానే ఉందండి అని బీపీకి సిమ్టమ్స్ ఏముండవు తలపోటు వచ్చిందనుకోండి ఏదో లేదో టే నా సినిమా ఏదో వేసుకుంటారు బీపీకి సిమ్టమ్స్ ఏమి ఉండవు నార్మల్గా నార్మల్ని హయ్యర్ బీపీకి ఉండవు మరి నార్మల్లీ హైజీపీకి ఏవో సింటమ్స్ ఉంటాయి తప్ప హైజీపీకి సింటమ్స్ ఉంటాయి మీరు హైజీపీ సింటమ్స్ లేవు కాబట్టి ఆయన నడిచిపోతుండగా మీరు ఊరుకున్నారనుకోండి రెండు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఒకటి హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ గురించి జన్మ చేయక్కరు హార్ట్ ఈ సంవత్సరం తొందరగా నీతి తేలిక స్నేహత్యాగం చేస్తారు అదే ఓ వరం దాని గురించి జన్మ చేయకండి రెండో పాసిబిలిటీ స్ట్రోక్ వెరీ వెరీ డైంజెస్ మంచిది దాదృష్ కాబట్టి ఏం చేయాలి బీపీ తగ్గాలి బీపీ తగ్గాలంటే ఏం చేయాలి వయస్సు వచ్చే మనకి బీపీ వస్తుంది ఎందుకంటే ఆ వెస్సెల్స్ కొంచెం బ్రిటిల్గా తయారవుతాయి కొంచెం బ్రిటిల్ అవుతాయి ఒకసారి వాటి ఆ సపుల్నెస్ స్మూత్గా స్మూత్నెస్ కొంచెం దగ్గర తిరుగుతుంది వయస్సు నిలబడి దేహం ఉన్న తర్వాత శిథిలం అవ్వక తప్పదు కదా ఆ బ్లడ్ ప్రెషర్ కొద్దిగా పెరుగుతుంది అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది కార్బోహైడ్రేట్ తగ్గాలి ఆయిల్ తగ్గాలి సాల్ట్ తగ్గాలి సాల్ట్ తగ్గడం కాదు మానేస్తే మరీ మంచిది ఇంకొక సాల్ట్ వేయడం మంచిది ఆలోచించాలి ఏమంటే అది ఆహార పొలవాట్లు తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయడం అంటే నేను రోజులైటువంటి తిరుగుతూనే ఉన్నాను అనుకో ఫోకస్డ్గా ఒక ముప్పై నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి చెమట పట్టాలి చెమట పట్టాలి గుండె దడ రావాలి అనే దడ రావాలి మాకు టైబుల్ పాయింట్లో క్లాసుకి వెళ్ళినప్పుడు ఐదు వందస్తుల పైకి ఎక్కేపటికి దడ వస్తుంది చూసాక మీరు ఎదుగుదల అలా ఉండాలి అది అది గది సిట్నాలు యు షుడ్ గెట్ ఇట్ తర్వాత చెమట పట్టాలి చెమట అంటే ఈ అథ్లెట్స్కి చెమట పడుతుంది టెన్నిస్ వాళ్ళకి అంతలా అది మనం తట్టుకోలేము ఒక్కటి సార్ చిరుచబట్టబట్టి ఒళ్ళు లేడి చేసి చిరుచమట పట్టిందంటే గుడ్ దాని డ్రూంగ్ వ్యా కాబట్టి ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అన్నది ఈజ్ ఫిజికల్ ప్రికాషన్ తెలుసుకుని ప్రికాషన్ తీసుకుంటే అది దాని భయవంతం దాన్ని తెలియటట్టున్నారు నాకేమవుతుందో అని బెండ పెట్టుకుంటూ బతుంటారే దట్ ఈస్ ది ఫిజికల్ ఇన్సెక్యూరిటీ కాదదు ఇట్ ఈస్ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ కాబట్టి భవిష్యత్తు గురించి చింత చేయడం మానివేయాలి మీరు భవిష్యత్ అనే మాటని దరిదాపులకి రానివ్వకూడదు ఎందుకని అది అది ఇంతే మరి రాకూడదు దరిదాపులకు రానివ్వకపోతే ఏమో ఉంటుంది తెలియటాటలు అది రక్కించుకోదు కదా అంటే అసలు భవిష్యత్ అనేది లేదు వర్తమానమే ఉంటుంది భవిష్యత్ అనేది ఏమీ ఉండదు మీ ఊహలో ఉంటుంది తప్ప భవిష్యత్తు వస్తురూపంగా యథార్థంగా భవిష్యత్ అనేది ఏమీ ఉండదు నేను సైకలాజికల్ ఫ్యూచర్ గురించి చెప్తున్నా క్రోనలాజికల్ ఫ్యూచర్లతో కన్ఫ్యూజ్ చేయకూడదు క్రోనలాజికల్ ఫ్యూచర్ అంటే ఇంకొక నలభై ఐదు నిమిషాల్లో నేను శ్వాస మానేస్తాను మీరు ఇంటికెళ్ళి భోజేస్తాను అది రేపు పంతొమ్మిదవ తారీఖు అది క్రోనలాజికల్ ఫ్యూచర్ నేను లాంగ్వజ్ నుంచి చెప్పట్లా సైకలాజికల్ ఫ్యూచర్ ఈ న్యూమరాలజీ అని యాస్ట్రాలజీ అని ఇలాగ బెంగల్ పెట్టేసుకుని సైకలాజికల్ ఫ్యూచర్ని అలా ఇమాజిన్ చేసుకుంటూ మీరు అలా భయం పెరిగిపోతుంది కాబట్టి భయాన్ని పెంపొందించేటువంటి భవిష్యత్తుకు సంబంధించిన చింత ఆలోచనలు మనం పూర్తిగా విడిచిపెట్టవలేము ఆ విధంగా మీకు ఆ సైకలాజికల్ ఇన్స్టిక్యూరిటీ తగ్గుతుంది ఇంకా రెండవ ఉపాయం ఏమిటంటే భయం పోవడానికి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అందుకోసం నేను ప్రేమగా దాన్ని విశ్లేషణ చేస్తున్నా అది ఒకే విధి నీకే ఇబ్బంది వెళ్ళలేము కదా ఓకే మీరు తొందరగా ముందుకు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా నాకేం పర్వాలేదు ఎనీవే సో రెండవ ఉపాయం ఏమిటంటే ఎస్యాంై శూయమాణాయా భాగవతం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పత్తే పుంసాం శోక మోహ భయాపహ అనే ఒక శ్లోకం అవుతుంది మీరు ఇటువంటి శాస్త్రాన్ని శ్రవణం చేసుకుంటే శ్రీకృష్ణుడు బోధించిన గీత ఆధ్యాత్మిక గ్రంథాలని శ్రవణం చేయాలి ఆధ్యాత్మిక గ్రంథాలను శ్రవణం చేయాలి అంతేగాని కథల పుస్తకం శ్రవణం చేయడం కథల పుస్తకం శ్రవణం చేయడం ఎందుకు మీరే దొరుకుతుంది కాశీలగిరి కథలు లాంటి పుస్తకాలు ఎందుకంది శ్రవణం చేసేదేముంది దాంట్లోనూ అది మీరే అవే వాటి పేరే కథలు దాంట్లో ఇంకా శ్రవణమే ఉంటుంది కాబట్టి కథల శ్రవణం కాదు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని శ్రవణం చేయాలి ఓ యాభై మంది నుంచి కథాశ్రమం ఒక యాభై మంది వారు ఆయనేమో రైలుకి వెళ్దాం అనుకున్నారు గురపల్లి వాడు రాలేదు టైం అయిపోతుంది పది నిమిషాల్లో రైలుకి వెళ్ళిపోతుంటే ఆ హఠాత్తుగా కనపడ్డ మానేసే రైల్వే స్టేషన్లో రైలుకి వెళ్ళిపోయాడు ఎందుకు ఆ కథ చదివేం చేస్తారు పడివింది డూయింగ్ దాట్ దానికి ఒక ముప్పై గంట టైము సపోర్ట్లో కొట్టడం ఏమిటి దంతాను అంతా కూడా ఇట్ ఆల్ సూపర్ స్పెషల్ అని మీద రాసిలేదు పెద్ద పెద్ద అక్షరాలతో అటువల్లే ఉపయోగం లేదు ద నాట్ ది పాయింట్ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మీరు శ్రవణం చేయాల్సి ఉంటుంది విశ్యాన్ని శుభూయమానాయా ఆ శ్రవణం చేసినప్పుడు సంసారము మిథ్య అనే విషయం తెలియకనే మనకి ఆ హింస అంతర్దృష్టి కలుగుతుంది సంసారం మీద ఉండేటువంటి ఆసక్తి ఆ తగ్గుతుంది భవిష్యత్తు గురించి బెంగ తగ్గుతుంది ఈశ్వరుణ్ణి శరణానికి చేసేటువంటి లక్షణం అలగొడుతుంది అప్పుడు మీకు భయం తొలగిపోతుంది ఆ విధంగా మీరు భయాన్ని దూరంగా పెట్టగా ఇది భక్తులు చక్కగా ఆచరించగలిగినటువంటి విషయం శంకర్లు తై ముక్త యహ సహ చియ ఎవడైతే ఈ లక్షణముల నుండి విముక్తుడై ఉంటాడో భాగవతంలో మాండి సరక్షిత రక్షతి యోహి గంధి అని నాకు బాగా నచ్చింది అన్నది మన భవిష్యత్తుని భగవంతుడే కాపాడుతాడు శరణాది చేసి కూర్చున్నాము భక్తులను నా భవిష్యత్తును భగవంతుడే చూసుకుంటాడు దాంట్లో అది మూర్ఖత్వం అనుకో మూర్ఖత్వం కాదు అది ఆ భక్తి యొక్క మహిమది ఇప్పుడు గర్భంలో ఉండగా ఎవడు రక్షించాడో వాడే రక్షిస్తాడు అక్కడ రహస్యం ఏమిటంటే గర్భంలో ఉన్న శిశువుకి ఎవడు రక్షిస్తాడు తల్లిని రక్షిస్తాడా తండ్రి ఎలా రక్షిస్తాడు తల్లిని తల్లి రక్షిస్తుందా తల్లి మాత్రం ఎలా రక్షిస్తుంది డాక్టర్ రక్షిస్తాడా డాక్టర్ మాత్రం ఎలా రక్షిస్తాడు ఏదైనా లోటుందని తెలిస్తే ఏదైనా వ్యాధి ఉందని తెలిస్తే మందులేస్తాడు తప్ప డాక్టర్ కూడా ఒక రకంగా హెల్ప్లెస్ నేను అతను జాతనైనా మందు మాతో ఎలా వేస్తాడు తప్ప గర్భంలో ఉండే శిశువుకి ఎవడు రక్షణ ఒక శక్తి రక్షిస్తుంది ఒక మహాశక్తి గర్భంలో ఉండే శిశువుకి రక్షణగా ఉన్నది ఆ మహాశక్తియే ఒక బయలాజికల్ ఆక్దర్ ఇక అదర్ ఫిజికల్ లాస్ ఏవైతే ఉంటాయో ఆ లాస్ రూపంగా ఫిజికల్ ఆర్థర్గా బయలాజికల్ ఆర్థర్గా ఆ సృష్టి ప్రక్రియను శాసించేటువంటి ఒక మహాశక్తి కలదు ఆ శక్తి ఆ గర్భంలో ఉండే శిశువుని రక్షిస్తారు ఆ మహాశక్తికే దేవు గారి పేరు దానికే అదే దేవుడు దానికి మీరు పేర్లు పెట్టినా పెట్టచ్చు రాముడు అనొచ్చు కృష్ణుడు అనొచ్చు ఏ పేరునా పెట్టచ్చు ఆ శక్తికి కాబట్టి ఆ మహాశక్తి గర్భంలో ఉండే శిష్యుని రక్షించింది నన్ను కూడా అలా కూడా గర్భంలో ఉండగా నన్ను రక్షించింది మహాశక్తి భవిష్యత్తులో కూడా ఆ శక్తియే నన్ను రక్షించగలదు అని ఒక దృఢమైన శ్రద్ధ అది బిలీఫ్ కాదు దట్ ఈజ్ నాట్ బిలీఫ్ దాంతో బిలీఫే ఉంది ఇట్ ఈస్ అన్ ఒక ఇన్సైట్ ఒక అంత దృష్టి అది యథార్థమైన భక్తి ఎలా ఉంటుంది భక్తి అంటే అల్లరి చేసి భక్తి అని అనే వాతావరణం సరైన వాతావరణం ముఖ్యంగా భక్తి పేరుతో జరిగే కల్లోలము గలాభ గలాభ అంట గడబిడ తగ్గ భక్తి పేరుతో బాణాసంఖ్యా కాల్చడం నానియ భక్తి పేరుతో దీపం వెలిగించడం కానీ బాణాసంఖ్యా కాల్చడం కానీ మీరు టపాసులో పెంచే మొత్తం అంతా అల్లరి చేస్తే అది భక్తి ఎలా అవుతుంది అడ్డసి ఎవడో ఒకరు మొదలుపెట్టాడు మనాసంఖ్య ఎప్పుడు వచ్చింది నిమజ్జనొచ్చింది కదండి మనాసంఖ్య ప్రాచీన కాలం నుంచి లేదు మనాసంఖ్యాలో ఏమి వాడతారో సోడియం నైట్రేట్ వాడతారు సోడియం నైట్రేటు పొటాషియం నైట్రేట్ వాడతారు కేఎన్ వచ్చింది పొటాషియం నైట్రేట్ ఎప్పటికీ ఎప్పుడు వచ్చింది ఈ ఎరువుల ఫ్యాక్టరీలు వచ్చాక వచ్చింది అంతకుముందు భక్తి లేదు జాగరాజ స్వామి బాణాసంఖ్యా లేదా అది కాలం నమ్మరాయ భక్తి ఏం లేదా బాణాసంఖ్యాకి దానికి సంబంధం ఏమీ లేదు అంతా కూడా ఆధునికంగా ఎవడో పెట్టాడు ఒకడు పొన పెడితే ఇంకా యథాబ్ పెట్టుకో లోక వాడు మొదలు పెట్టేటటువంటి వీడి వాడి మీద వీడి పోటీ అక్కడ గంటసేపు బాణాసంఖ్యా కలిసి ఇక్కడ రెండు గంటలు కాలుస్తుంది దాంతో మళ్ళీ కొంతమంది ప్రొఫెషన్ కలుసు వీడి చేతులు కలుసుకుంటాడు అది ఓ ప్రొఫెషనల్ని పెట్టి కాల్పించింది ఒక కూడా డబ్బు ఖర్చు పెట్టే ఉపాయం అవుతుందో తప్ప భక్తి అవుతుంది దాంట్లోనూ భక్తుడు చాలా సాత్వికంగా సౌమ్యంగా శాంతంగా నిశ్శబ్దంగా ఉంటాడు భక్తుడు అల్లరిగా ఉన్నాడు భక్తుడు కాబట్టి ఆ భక్తి యొక్క తత్వాన్ని బాగా మనం తెలుసుకుని ఎవడైతే ఈ రక్షణము ఆ ఉద్వేగముది లేకుండా శాంతంగా ఉంటాడో అటువంటి భక్తుడు నాకు ప్రీతిపాతుడు శ్రీకృష్ణుడు దేవాలయాలన్నింటిలోనూ భక్త లక్షణాలను చదువుకోవాలి చదువుకుంటే దేవాలయ నిర్వహణకి కూడా ఒక శోభ తీసుకురాగలుగుతారు అనపేక్షుచిక్షదాసీనోగత్యథ సర్వరంభ పరిత్యాగీ యో మద్భక్త సమే ప్రియ యహ మద్భక్త ఇటువంటి నా భక్తుడు ఎవడైతే ఉన్నాడో సహా మే ప్రియ ఆ భక్తుడు నాకు చాలా ప్రీతి పాత్రుడు సో ఏమిటి భక్తి అంటే ఏమిటి అంటే ఒక మహాశక్తి ఈ సకల జగత్తుకి అంతర్యామిగా ఉంది ఈ జగన్నాటకమును నడిపిస్తోంది అనే విషయాన్ని స్పష్టంగా దర్శిస్తూ స్పష్టంగా తెలుసుకుంటూ ఒక హై పవర్ హయ్యర్ పవర్ ఈ జగత్ జగన్నాటకాన్ని జగన్నాటకానికి సూత్రధారి అయి అనే విషయాన్ని నిరంతరము అలా ఎందుకంటే మన సంసారము హడాడుల్లో పడిపోయి మనము ఆ హయ్యర్ పవర్ ఆ మహాశక్తిని మనం విస్మరిస్తూ సో అలాంటి విస్మృతి అంటే మరుపు రాకుండా జాగ్రత్త పడటము అది భక్తి యొక్క లక్షణం సూర్యుణ్ణి చూస్తే భక్తి కలగాలి చంద్రుణ్ణి చూస్తే భక్తి కలగాలి నక్షత్రాలు రుచి ఆ గాలి వర్షం అగ్ని ఈ మహాశక్తులు ఈ పంచభూతములు వాటి యొక్క నడవడి వాటి ప్రవృత్తి అదంతా చూస్తే భక్తి కలగాలి ఆ మహాశక్తి యొక్క అనుపాడ్యంలో ఇవన్నీ కలుస్తుంది ఆ గుర్తింపు కలిగి ఆ జ్ఞానము ఆ గుర్తింపు ఉండి ఆ మహాశక్తి అలా ప్రేమను కలిగి ఉంటే భక్తి సో ప్రేమ ఎందుకు ఆ మహాశక్తి మీద ప్రేమ ఎందుకు మనకి ప్రేమ ప్రేమ అవసరమే వచ్చింది ఈ ప్రేమని మెందుకు పట్టుకొచ్చాము ఆ మహాశక్తికి మేము ఉండి ఉండి వినయంగా ఉంటే సరిపడదా మహారాజు వస్తూ మహారాజు వస్తే ప్రేమ చూపిస్తారా వినయం చూపిస్తారా వినయమే చూపిస్తారు కదా అంటే కాదు కావండి ఏ మహారాజు ఏదా వినయం అలాగ చూపిస్తారు ప్రేమ లేని వినయం చూపించారనుకోండి అది శోభ అవుతుందా అది రాజుకి శోభ ప్రజకి శోభ రాజుకైనా ప్రజకైనా శోభ ఎప్పుడు రాజు ఏడల వినయం ఉండాలి వినయంతో పాటుగా ఇంకేం ఉండాలి ప్రేమ ఉండాలి ఇప్పుడు పిల్లలు ఉంటారు తండ్రిని చూసి భయపడిపోయి ఉడికిపోయారు అది మంచిదారి కాదు తండ్రి ఏడల వినయం ఉండాలి వినయంతో పాటుగా ప్రేమ ఉండాలి భయం కాదు ఉండాల్సింది వినయము ప్రేమ ఆ రెండు భయం అనవసరం కాబట్టి ఆ కారణంగా ఆ మహాశక్తి ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు వేళ శ్రద్ధ వినయము ఉండటంతో పాటుగా ప్రేమ కూడా కలిగి ప్రేమ అని పర్టికులర్గా ఎందుకు చెప్పారు శ్రీరామకృష్ణుడు దానిని చక్కటి వివరణ ఇచ్చారు మన హృదయంలో ప్రేమ ఉన్నది మన స్వరూపమే ప్రేమ సత్యద ఆనంద కదా ఆనందం యొక్క లక్షణం ప్రేమయే ఆనందం యొక్క లక్షణం ఆనందము ప్రేమ రూపంగానే ప్రకటన అవుతుంది మన హృదయంలో ప్రేమ గలదు కానీ ఈ ప్రేమని కనుక మీరు దానికి సరైన దిశ ఇవ్వకపోతే అది సంసారం వైపు ప్రసరిస్తుంది అంచేతనే మనం ఎలా ఉంటాం ఎలా ఉంటాము ఐ లవ్ మై కార్ నా కార్ అంటే నాకు ప్రేమ ఎక్కువ నా కుక్క పిల్లంటే నాకు ప్రేమ ఎక్కువ అని లేకపోతే నా డైమండ్ రింగ్ అంటే నాకు ప్రేమ ఎక్కువ నా డ్రెస్ అంటే నాకు ప్రేమ నా వార్ గ్రోబ్ అంటే నాకు ప్రేమ నా ఇల్లు అంటే నాకు ప్రేమ అని ఈ సంసార విషయాల మీద ప్రేమ పెట్టుకుంటాడు కొడుకు కూతురు వాటి మీద ప్రేమ అని అనుకుని ఆసక్తి పెంచుకుంటాడు అది ఆసక్తి తప్ప ప్రేమ కాదు సో ఈ ప్రేమ అనేది మీ హృదయంలో ఉంది మీరు కొత్తగా దాన్ని తీసుకురానికి మీరు అది లేదు లేదనుకుంటే పోయేది కూడా కాదు అది ఉంది దానిని సంసారం వైపు మీరు ప్రసరింపజేస్తే అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు పన్నీరు బూడిదలో పోశారనుకునే ఉపయోగం ఈ ప్రేమను సంసారం వైపు ప్రసరింపజేయద్దు మరి సంసారం వైపు ఏముండాలి వైరాగ్యం ఉండాలి సంసారము వీళ్ళ వైరాగ్యాన్ని పెంపొందించుకుని ఈ ప్రేమను ఆ వైపు ప్రసరింపజేయంత ఎందుకంటే ప్రేమకి ప్రవాహం దానికి ఏదో ఒక డైరెక్షన్ ఇవ్వాలి అది ఉంటుంది ఎప్పుడు ఆ డైరెక్షన్ ఈశ్వరుడు వినిపించాలి దానిపైరే భక్తి అటువంటి భక్తి ఎవరైతే కలిగి ఉంటాడో వాటిని నేను కూడా ప్రేమిస్తాను సమే ప్రియ అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఈ భక్తుని యొక్క లక్షణమేమి అంటే వెరీ ఇంట్రెస్టింగ్ లక్షణము మొదటి లక్షణము అనపేక్ష అపేక్ష లేనివాడు అది భక్తి యొక్క లక్షణం అపేక్ష లేనివాడు ఎంత గొప్పగా ఉండొచ్చిన ఆ మాట సో ఇప్పుడు అపేక్ష లేకపోవడం అంటే ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఎందువల్ల అపేక్ష ఉంటుంది ఏమిటి నెలా ఎందుకు వాడి గీతం ఇస్తాడు నేను ప్రమోషన్ ఇస్తాడు ఏడాది కష్టాలు నాలుగేళ్ళు కష్టాలు పనిచేస్తే ప్రమోషన్ ఇస్తాడు దానివల్ల నేనేమో కుటుంబాన్ని పోషించుకోగలుగుతాను అంతేకాకుండా సమాజంలో కూడా ఒక స్టేటస్ నాకుడుతుంది అని ఇన్ని ప్రయోజనములను ఇన్ని లాభములను అపేక్షిస్తూ మనం అక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటాం దాన్ని అపేక్ష అంటారు అటువంటి అపేక్షతో ఉద్యోగం చేస్తారు తప్పు లేదు అటువంటి అపేక్షతో ఉద్యోగం చేస్తారు సపోజ్ మీరు చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి తల్లి వండి సాకుతూ ఉంటుంది పెంచి పెద్ద చేసి చక్కగా పెంచుతూ ఉంటుంది ప్రేమగా ఆమె అపేక్షతో పెంచుతుందా అపేక్ష లేకుండా పెంచుతుందా మీరు ఆలోచించాలి ఏ అపేక్ష లేకుండా పెంచుతుంది వీళ్ళు పెరిగి పెద్దవాడై జోన్ చేసి డబ్బు సంపాదించి నాకు ప్రతి నెల వెయ్యి రూపాయలు తీసుకొచ్చిస్తాడు దాంట్లో నేను కొత్త చీరలలో కట్టుకుంటూ ఉంటాను కొనుక్కుంటా అందుకోసం పెంచుతుందా వెళ్ళి అలా ఉంటుందా ఉండదు అపేక్ష ఏమీ లేకుండా పెంచు ఆ ప్రేమకి అపేక్ష లేని ప్రేమ అదిగో అటువంటి ప్రేమను మీరు మీరు భగవంతుని ఎగలా చేయగలుగుతారా అది పాయింట్ అసలు అదే ప్రేమంటే అపేక్ష లేనిదే ప్రేమ అపేక్ష ఉంటే ప్రేమ కానే కాదు ఓ రాజుగారికి ముగ్గురు రాజులు ఉన్నారు ఆయన లండన్ నుంచి కబురు పెట్టాడు నేను లండన్ నుంచి వాపస్ వస్తున్నాను మీకు ఏం తెచ్చిపెట్టానో కాగితం మీరు రాసి పంపించాలని ఒక రాణి గారు నేను చెప్పానే కథ ఒక రాణి గారు వజ్రాల నెక్లెస్ లండన్లో బాగా దొరుకుతాయి టిఫనీ అనే కంపెనీలో మంచి వజ్రాల నెక్లెస్లు దొరుకుతాయి వాటిల్లో ఫలానా నెక్లెస్ నేను డిజైన్ చూసి ఉన్నాను దాన్ని కొని పట్టుకోండి అని ఇంకో రాణి మరో బుచ్చి అనే కంపెనీలో మంచి ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ ఫలానా డ్రెస్ ఉంది ఆ డ్రెస్ కొని పట్టుకోండి ఆవిడ కొడు ఇంకో రాణి ఒకటి అనే అంకె వేసి కాగితానికి పొంది ఒకటి అని కానీ అది అర్థం కాదు కానీ ఫ్యాషన్ డ్రెస్ అంటే తెలిసింది వజ్రపుడు రెక్లెస్ అంటే తెలిసింది కానీ ఈ ఒకటికి అర్థం పక్కనే మంత్రి ఉంటారు కదా మంత్రి గారిని అడిగాడు ఏమాయ్ మంత్రి ఈ దాన్ని అమాయకురాల్లో ఉండి ఏమిటి కొట్టుకురాబంటే ఒకటి అనే అంకెతో కాగితం చిన్న సంతకం పెట్టి కాగితం పంపించింది ఇప్పుడు ఇప్పుడు దాని అర్థం ఏమిటో అడిగింది అయితే మంత్రి గారు చెప్తారు అంటే మహారాజా మీరు ఒక్కరే నాకు సర్వము మీరు ఒక్కరు తప్ప మరొక రెండవ దాని మీద నాకు ప్రేమ లేదు నా ప్రేమ పాత్రలు మీరు ఒక్కరే మీ మీదనే నాకు ప్రేమ కలదు అని దాకా అర్థమైంది ఏమి చిత్రంగా ఉండేది మంచిది మరి నా మీదనే ప్రేమ ఉన్నట్లయితే మరి నేనేం చేస్తాను ఆమెకు నేనేం కొను పట్టుకెళ్తాను వాపస్ వచ్చేసాను వచ్చేసి ఆ వజ్రపు నెక్లెస్ ప్యాకెట్ ఆ రాణిగారి రాణి గారి పరిచారిక ద్వారా ఆవిర్భవించాడు ఈ డ్రస్ ప్యాకెట్ ఆమె పరిచారిక ద్వారా ఆవిర్భవించాడు ఈ రాణి గారి ఒకటి అందాసం రాణి గారి పరిచారికని పిలిచి పద నడు నా దారికి ఇప్పుడు రాణి గారి గురించి నేనే వస్తున్నాను అని తాను స్వయంగా ఆ ఒకటి అందాసిని గారి గురించి నడిచి వెళ్ళినాను సో మనం భగవంతుణ్ణి ఆ ఒకటి కానీ అద్వైతం అంటే మనం భగవంతుణ్ణి మనం ప్రేమించాలి ఏ రకమైన అపేక్ష ఉండకూడదు ఒకవేళ ప్రేమించే సందర్భంలో అపేక్ష ఉందనుకోండి ఎలా ఉంటుంది అపేక్ష శంకర్లు అంటారు దేహేంద్రియ విషయ సంబంధాదిషు అపేక్ష అనపేక్ష నిస్పృహ దేహ ఇవి అపేక్షలో విషయమవుతూ ఉన్నాయి ఇవి ఒకటి దేహము నా దేహము ఎర్రగా బుర్రగా అందంగా ఉండాలి అని మీరు దేవుడికి పూజ చేశారనుకోండి దేహానికి సంబంధించిన అపేక్ష లేకపోతే నా దేహానికి బంగారుపు బంగారు ఆభరణాలు పెట్టుకోవడం కోసం సో అక్షయ తృతీయ నాడు దేవికి పూజ చేసేస్తే బంగారం ఇంట్లోకి నడిచి చెట్టు వస్తుందని పూజ చేశారనుకోండి ఏం చేస్తారు ఆ బంగారాన్ని అక్షయ తృతీయ కామర్స్ ఇదా కామర్స్ అంటూ భక్తి లేదేమీ లేదు అంటే అలాగా జనంలో ఈ ఈ గాడుకు తమిళనాడు నుంచి వచ్చింది ఇది ఆంధ్ర గాడుకు కాదు ఇక్కడ గాడుకు కాదు తమిళనాడు గాడుకు ఇక్కడ వాళ్ళకి అక్షయ తృతి అని ఒకటి ఉందని కూడా తిరిగి ఇప్పుడు పరేరు తీసుకున్నారు ఇప్పుడు మొదలుపెట్టారు కొత్తగా చూడటప్పుడు సో ఈ కనుక అక్షయాలేదు తృతి అక్షయ తృతి అంటే ఆత్మస్వరూపం అక్షయ తృతి అంతేకాదు ఇది బంగారం ఇది కాదు ఆ వేళ బంగారం కొనాలి ఎందుకు కొనక్కర్లా ఉన్న బంగారం ఇవ్వాలి ఆ వేళ కొనక్కర్లా ఇలాంటి సూపర్ స్టెషన్స్ చాలా తప్పు వాటికి భక్తికి ఏమీ సంబంధం లేదు కాబట్టి దేహానికి సంబంధించి అపేక్ష ఉంటుంది ఇలాంటి అపేక్షలు ఉంటాయి భక్తుడు ఎలా ఉంటాడంటే దేహానికి సంబంధించి అపేక్ష ఉండదు అవున దేహానికి ఏం కావాలో తెలుసు అండి ఆకలికి ఇంత తిండి కావాలి అది కూడా సైంటిఫిక్గా తినాలి గురితే ఆకలి కదా అని తినేయడం కాదు తినేస్తే బీపీ పెరుగుతుంది చెప్పాను కదా కాబట్టి అది సైంటిఫిక్గా ఓ సైంటిఫిక్గా సైన్స్ అంటే జ్ఞానం నోట్లో వేసుకునే ముందు తెలియకర్లేదు ఏం పడితే నోట్లో వేసుకోవడమే తెలియ జ్ఞానములకు సైన్స్ అని ఫడు కనుక దేహము ఆకలికి అన్నము తర్వాత శుచి రాబోతోంది కొంత కొంత విశ్రాంతి తీసుకుందుకు ఒక ఇల్లు వాటివి కొంత విశ్రాంతిగా ఉండడానికి ఏదో ఇల్లు వాటివి ఆ ఆ తర్వాత ఎక్కడైనా రోగం అనేది వస్తే ఇంతకు మించి దేహానికి ఏ అపేక్ష అంటే దేహధారణము అంటారు అంతకు దేహాన్ని తప్పుకుంది ఏదో వస్త్రం అంతే అంతే తప్ప ఫ్యాషన్లు అలంకారాలు భోగాలు అలాంటి వాటిని దరిదాపులకి కూడా రానివ్వకూడదు అటువంటి అపేక్ష అపేక్ష అంటే స్పృహ అంటున్నారు చెంత అంటే కోరికను అర్థం నిస్పృహ అనపేక్ష నిస్పృహ అంటే కోరిక లేని వాడు దేహానికి సంబంధించి బయలాజికల్ నెసెసిటీస్ ఏవైతే ఉంటాయో వాటినే తప్ప భోగాలు అలంకారాలు ఫ్యాషన్లు అవి కోరుకోరు తర్వాత నేను చాలా కాలం బతకాలి ఎందుకు బతకడం చాలా కాలం ఎంత ఎక్కువ కాలం బతికితే అంత ఎక్కువ ఫిజికల్ సఫరింగ్ ఉండదు మరి ఇప్పుడు డబ్బు ఎనభై ఏళ్ల వాడు ఎనభై ఏడా ఎనభై ఏడు ఆయుర్దాయం దేవుడు కనపడి ఇంకో పది ఏళ్ళ ఆయుర్దాయం అప్పించారు అనుకోండి అంటే ఇంకో పది ఏళ్ళు హాస్పిటల్స్ చుట్టూ డాక్టర్స్ చుట్టూ తిరుగుతో మందులు సంచుల వేసుకుని పదింటికో మందు రెండింటికో మందు ఆ మందులు మింగుకుంటూ అలా మోకాళ్ళ నొప్పులతోటి కాలక్షేపం చేయమని చెప్పినట్టు అని అది వరమా శాపమా అది అలాంటి కోరికలు ఏమి దేవుణ్ణి నిర్ణయించుకుంటాడు దేహాన్నే ఇచ్చినవాడు వాడు ఎప్పుడు తీసుకుపోవాలనే ఆలోచన కూడా వాడిని మనజెందుగా పూచి అలా దేహము తర్వాత ఇంద్రియములు ఇంద్రియములకు అపేక్షలు ఉంటాయి నా కంటికి ఈ చూపు ఈ రకమైన దృశ్యములు ఉండాలి చెవికి ఈ రకమైన శబ్దములు ఉండాలి నాలుకకు ఈ రకమైన రుచులు ఉండాలి ముక్కుకు ఈ రకమైన గంధములు ఉండాలి నాకు పుణ్యు జవాది కావాలి లేకపోతే చందనం కావాలి ఇది ముక్కుకి స్పర్శకు ఖరీదైనటువంటి నాజూపు వస్త్రములు కావాలి ముతట వస్త్రాలు నాకు పనికిరావు ఫ్యాషన్గా ఉండాలి ఇవన్నీ ఇంద్రియ విషయముల ఎందు అపేక్ష అటువంటి అపేక్ష ఉండరాదు తర్వాత విష ఇంద్రియ విషయములకి చెప్పేసి ఇంద్రియములకు చెందిన విషయం తర్వాత సంబంధ సంబంధ అంటే ఇప్పుడు బంధువులు కొడుకు కూతురు ఇవన్నీ సంబంధాలు ఒక తండ్రి కొడుకుని ముద్దాడుతున్నాడు ముద్దాడుతూ అన్నాడు ఈ నా కొడుకు డాక్టర్ అవ్వాలి అన్నాడు నేనన్నాను ఎందుకలా అంటావు తీరా వాడు కనుక డాక్టర్ని తాకపోయినట్లయితే నువ్వు జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా నువ్వు తర్వాత ఆ పిల్లవాడు ఇంకా జ్ఞానం రాకుండానే వాడి మీద అంతటి బరువు పెడుతున్నదే డాక్టర్ అవ్వాలని అనుకోకపోవచ్చు డాక్టర్ అవ్వడానికి కావాల్సినంత ఆ బుద్ధిశక్తలు ఉండకపోవచ్చు అయితే మార్పులు సీటు రాలేదే సీటు రాకపోవచ్చు సీటు కూడా రావడం అనే అవసరం వస్తుంది కదా సీటు రాకపోవచ్చు ఆ రకమైన సైకలాజికల్ ప్రెషర్ ఆ పిల్లవాడి మీద పెడితే వాడు పెరిగి పెద్దవాడై ఈ ప్రెషర్ తోటి వాడు పెరిగాడు అనుకోండి మూడో ఏడు నుంచో రెండో ఏడు నుంచో ఈ ప్రెషర్ మొదలు పెడితే అది వాడి మై పట్టేసి వాడు పెరిగి సీటు రాలేదనుకోండి సపోజ్ డాక్టర్ సీటు కాకుండా ఇంజనీర్ అయ్యాడు అనుకోండి లేకపోతే కామర్స్ చదువుకున్నాడు అనుకోండి అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను ఫెయిల్ అయిపోయానని వాడు దుఃఖిస్తాను నా కొడుకు ఫెయిల్ అయ్యానని వీడు దుఃఖించాలి తల్లి అందరూ దుఃఖించాలి తప్పు కదా అలా అపేక్ష ఉండకూడదు ఏముండాలి భగవంతుడు నిర్ణయం పిల్లవాడు ఇచ్చిన వాడు భగవంతుడు వాడు ఏమవ్వాలి ఏం చదువుకుంటాడు ఏం ఉద్యోగం చేస్తాడు లేదా వ్యవసాయం చేస్తాడా ఏం చేస్తాడు భగవంతుడు నిర్ణయిస్తాడు కానీ నాలుగు కాలాల పాటు సుఖంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకోవాలి తప్ప ఇలాగే పిచ్చి పిచ్చి కోర్టులు పెట్టుకోకూడదు సంబంధ తర్వాత పెరిగి పెద్దవాళ్ళు అవుతారు కొడుకులు కూతుళ్ళు వాళ్ళు మనకి సేవ చేయాలి అని ఎప్పుడూ అపేక్ష పెట్టుకోరు చాలా తప్ప కింగ్ ఇయర్కి ముగ్గురు కూతుర్లు ఉండేవారు మీరు చదువుంటారు కింగ్ ఒకప్పుడు సిలబస్లో ఉండేది ఇప్పుడు అంతా సైన్స్ టెక్నాలజీ తప్ప సాహిత్యం చూడడం మానేశారు జనాలు ఒకప్పుడు కింగ్ ఇయర్ సిలబస్లో ఉండేది పెద్ద కూతుర్ని పిలుస్తారు పిలిచి నువ్వు నన్ను అలా అనుకో ఎందుకు ప్రేమించడం ప్రేమిస్తారు కానీ పని కట్టుకుని అలా ఆడకూడదు అంటే ఆమెను నేను ప్రేమిస్తున్నాను అంటే ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగుతాడు పక్కనే భక్తుడు ఉంటాడు ఎంత ప్రేమిస్తున్నావు అని అడిగితే ఆవిడ చెప్తుంది నేను తీర్చే గాలిని ఎంత ప్రేమిస్తున్నానో నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను అంటే మహానందాడు కింగ్లీయ్ పెద్ద నా నా సామ్రాజ్యంలో ఒక వన్ థర్డ్ నీకు అప్పటికప్పుడు రాసిచ్చేస్తాను ఆ అల్లుడు ఆ సామ్రాజ్యాన్ని చేసుకుని వేసుకుంటాడు రెండో కూతురుని పిలుస్తాడు ఇది మొదటి సీనే తీసుకుంటే హివ్యూ ఇయర్లో వస్తుంది ఇంచుమించు మొదటి సీనే నువ్వెంత ప్రేమిస్తున్నావు అని అడుగుతాడు నేను త్రాగే నీరుల కంటే తినే ఆహారం పీల్చే గాలి నా దేహం నా ప్రాణాల నా ఇంద్రియముల కూడా అధికంగా నేను ప్రేమిస్తున్నాను అని మహాఖుషైపోయింది ఖుషైపోయి ఇంకో వన్ థర్డ్ అవినాసి చేస్తాడు మూడో కుమార్తె యంగ్ లేడీ ప్రియుడు ఇంకా వివాహం కాలేదు ఆమె ఒక అతన్ని ప్రేమించింది అతనితో పాటు వస్తుంది ఏమాను ఉన్నాను ఎంత ప్రేమిస్తున్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా ఎంత ప్రేమిస్తున్నావు చెప్పు మీ పెద్దక్క ప్రేమించినంత ప్రేమిస్తున్నావా రెండో అక్క ప్రేమించినంత ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు అడిగితే అంత ప్రేమ ప్రేమించలేనండి ఇదిగో నేను జీవిత భాగస్వామిగా వీడిని వీడిని వివాహం చేసుకోబోతున్నాను వీడిని ప్రేమించాల్సి ఉంటుంది తర్వాత పిల్లలు పుట్టుకొస్తారు వాళ్ళని ప్రేమించాలి కాబట్టి భర్తకి నా ధ్యీతి అదే ఆవిడ పతివ్రత అంటే మనం కాళిదాసుకి వాల్మీకికే తెలుసు కానీ తెలియదని అనుకోకూడదు ఓపెన్ మైండ్తో కూడా షేక్స్పియర్కి కూడా తెలుసు పతివ్రత ఆయన ఒకే డ్రామాలో డెస్ దిమోనా అనే క్యారెక్టర్ గొప్ప పతిమ్రతగా నిరూపిస్తారు కాబట్టి ఈ మూడో కుమార్తె నా భర్త ఏడలో నాకు డ్యూటీస్ ఉంటాయి సంతానంలో ఆ డ్యూటీస్ అన్నిటినీ చేసుకుంటూ వాళ్ళని ప్రేమిస్తూ ఒక వివాహిత అయిన అమ్మాయి కుమార్తె భర్తతో కాపురం చేసుకుంటూ వివాహం చేసుకుని పిల్లల్ని కానీ భర్తతో కాపురం చేసుకుంటూ ఉండే కుమార్తె తండ్రిని ఏ మేరకు ప్రేమించగలదో ఆ మేరకు నేను మీకు తప్పక ప్రేమిస్తాను అని చెప్తుంటాను చెప్తే డిస్మిస్ మీకు నా రాజ్యంలో వాటాలకి పోమో అలా ఉండకూడదు ఇంగ్లీయర్ అలా ఉండకూడదు సంబంధ దిషం అలా ఉండకూడదు తర్వాత ఎలా ఉండాలో చూసినండి మనల్ని ప్రేమించింది మనం వాళ్ళని ప్రేమిస్తాం నేను ప్రేమిస్తాను ఆనందం ఆనందం వాడి నాకు ఇవ్వడం ఏంటండి వాడి ఏదైనా ఆనందం నాకు ఇవ్వడానికి నేను ఆనంద సముద్రానికి ఆనందము నా జన్మ హక్కు నా హృదయం నిండా ఉన్నదే నాకున్న సంపద నా నాకు జన్మ నా హృదయంలో సుచిదానందమే కలదు అది నా స్వరూపం నేను ఆనందఘనుడని ఆనందపు యొక్క ముద్దనే అనంతమైన ఆనందం నా హృదయం నుండి కలదు నాకు ఎవళ్ళు ఆనందం ఇవ్వక్కర్లేదు పైగా నేను ఇస్తాను ఆనందం కొడుక్కి నేను ఆనందం ఇస్తాను కూతురికి నేను ఆనందం ఇస్తాను నేబర్కి నేను ఆనందం కూడా నేను ఆనందాన్ని అందరికీ ఆనందాన్ని క్రమని నేను ఇస్తాను మళ్ళీ ఇచ్చి నాకెవరూ ఇవ్వక్కర్లే అలా ఉండాలి అడిగారు ఆ పౌన్ హ్యాండ్ అడిగారు మైతో బాదుషాహు ఉండిపోయాడు బాదుషా ఏం బాదుషాయని అడిగాడు ఆనంద సామ్రాజ్యానికి నేను చక్రవర్తిని ఏం అలా ఉన్నారు అంతేకాదు వాళ్ళు మనకు ఆనందాన్ని ఇచ్చింది ఏ ఆనందం కూడా ఎవడో రాజు అక్కడ నేనే ఇస్తాను అందరికీ ఆనందాన్ని దాట్ ఈస్ ది అనపేక్ష అది భక్తి అంటే భక్తి అంటే అల్లం చేయటం బాగా సందేహాలు భక్తి దిస్ ఈజ్ భక్తి అని అంటారు నిస్పృహ సో అటువంటి అనపేక్ష కలిగి అది భక్తి యొక్క లక్షణం నేను దీన్ని పాఠం పెట్టాను అక్కడ వేయస్ అసలు ఏం చెప్పాను చూసిన తర్వాత శుచి భక్తుడు శుచిగా ఉన్నారు మడిబట్ట పేరుతో మట్టి కొట్టుకుపోయిన వస్త్రం కట్టి కూర్చుని నేను దేవుడు పూర్చేస్తున్నాను అనుకో అది శుచైతే పాత్ర స్టీల్ పనికి రాదు ఏముడు కానీ తగ్గిపోయిన కంచు రాగి అలాంటి వాసన కొట్టేటువంటి పాత్రతో తిని పెట్టి అలా చేయకూడదు స్టీల్ చక్కగా మనకొస్తుంది ఎందుకంటే స్టీల్ అంటే అర్థం ఏంటి రస్ట్ లేనిది స్టీల్ అంటే కొంతమందికి అయహ అంటే ఇను అది ఆ ఒక అభిప్రాయం ఉంది అలాంటి అభిప్రాయాలు ఉండకూడదు సైంటిఫిక్ గా ఉండాలి రాబోతోంది శుభాశుభ పరిచయాన్ని రాబోతోంది అంతే మీకు చాలా ఓపెన్ మైండ్ ఉండాలండో చాలా ఓపెన్ మైండ్ ఉండాలి భక్తి గురించి మీరు అనుకుంటున్న ప్రతీది నేను ఖండిస్తా ఐ యూ రెడీ ఫర్ యూ టెల్మే ఇఫ్ యూ ఆర్ నాట్ రెడీ యూ టెల్మే ఐ విల్ గో మై మే మీరు అనుకుంటున్న ప్రతీదీ ఖండించబడదు బాజ్ సొసైటీలో జ్ఞానము యొక్క పాత్ర తొలగిపోయింది జ్ఞానము దూరమైంది వాల్యూస్ దూరమయ్యాయి రిచువల్స్ మిథాలజీ మిగిలింది దట్ ఈస్ ది క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ ది హిందూ సొసైటీ టుడే కాబట్టి భక్తి గురించి సమాజంలో మీ హృదయాల్లో ఏదైనా భావాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఇక్కడ పరీక్షకు పెట్టబడతాయి ఆ పరీక్షలో ఎన్ని భావాలు మెగ్గి తేళ్తాయో నేను చెప్పలేను ఒకటైనా రెండైనా నేను నిలబడతాయా అంటే ఐ కెనాట్ గ్యారంటీ దీస్ లైక్ షుచి శుచిగా ఉండాలి షుచి అంటే క్లీన్ క్లీన్ వాట్ ఈస్ ది క్లీన్లీనెస్ ఔటర్ క్లీన్లీనెస్ ఇన్నర్ క్లీన్లీనెస్ హైజీనిక్ గా ఉండాలి మీరు మడి కోసం మడి తడి పేరుతోటి దాన్ని అన్క్లీన్ గా తయారు చేసి పెట్టడానికి క్లీన్గా ఉండాలి అన్క్లీన్గా ఉండకూడదు కూడా ఈశ్వరుడికి ఆఫర్ చేసి కూడా క్లీన్గా ఉండాలి నీళ్ళు కూడా క్లీన్గా ఉండాలి భక్తి క్లీన్గా ఉండాలి అంతా నీళ్లు పారపోసేసి అక్షతలు పువ్వులు తొక్కేసి వాటి ఆ చందనం అంతా కింద పారపోసేసి కుంక పోసేసి గుమ్మిడికాయలు పడగకుంటే అక్కడ పెట్టేసి కొబ్బరికాయ ముక్కలంతా ఎక్కడ అక్కడ పారపోసేసి ఆ కొబ్బరికాయ నీళ్ళు అంతా జిడ్జ్ పోసేసి ఏమిటిది అంటారు ఈ అల్లరంతా ఏమిటి అది భర్త కొబ్బరికాయ కొట్టేప్పుడు ఎలా కొట్టాలి విశాలమైన మూతి గల గిన్నె ఒకటి పెట్టుకోవాలి సన్న మూతి కాదు విశాలమైన మూతికల గిన్నె పెట్టుకోవాలి పక్కన రాయో లేకపోతే వెనప్ప గుదియో ఏదో చెట్టు పెట్టుకుని అది గిన్నెలో పెట్టు గిన్నెలో పెట్టుకొడితే ఆ తుక్కంతా గిన్నెలో కొడుకోవాలి అలా విడిగా పెట్టి అలా కొట్టి అది పగిలినాటి గిన్నెలోకి ఉంచుకోవాలి ఆ నీళ్ళని ఏదో కొంత గిన్నె తుక్కు కొంత నీళ్లు పండడం సహజం అది తడి కొట్టు పెట్టుకోవాలి అ ప్రతి చుక్క కూడా గిన్నెలో పడు ఆ రెండు చెప్పులు అలా పెట్టుకోవాలి అలా కొట్టకూడదు అలాగే కొట్టేసి నూటకొక్క కొబ్బరికాయలు మూటొక్క గొబ్బరికాయలు ఎందుకు కొట్టడం ఒక్క గొబ్బరికాయ కొట్టేసా డబ్బులు ఉన్నాయి మార్కెట్లో పాయిలు ఉన్నాయి కాబట్టి కొనేసి కొట్టేస్తారు అంటే ఎన్ని ఎక్కువ కొడితే హనుమంతులు అంత సంతోషపడిపోతాడ ఎవరు చెప్పాడు మీకు కూర్చోళ్ళు నువ్వు ఘాట్ కాలు కావాలి అలా చెప్పకూడదు నేనేదో కొంచెం మూడులో చెప్తున్నాను ఏమో ఒక్క ఇంకా చేసి మీరు క్లీన్గా ఉండాలి కొబ్బరికాయ కొట్టుకుంటే సార్ ఆ కొబ్బరికాయ ఒక్కాలని దేవుడికి నైవేద్యం పెట్టి జాగ్రత్తగా సజ్జల్లో వేసుకుని పచ్చని తీసుకుంటే ఆ కొబ్బరికాయలు దేవుడికి నైవేద్యం పెట్టేసి ఏదైనా అభిషేకం చేసి చేసి నైవేద్యం పెట్టేసి వేస్ట్ కాకుండా జాగ్రత్తగా వాటిని తాగేసేయాలి మీకు తాగడానికి అంటే తాగే వాళ్ళు ఏమన్నా తాగేస్తారు ఏది వృద్ధా కాకుండా కాకూడదు నేల పాలు కాకూడదు శుచికి లోపు రా క్లీన్గా ఉండాలి వీలైమంటారు కొంత కర్మలో కొంత చల్లా చేదరవడం సహజం హోమం చేశారనుకోండి కొంత భూమితో చుట్టూ పడుతుంది సహజం అది పర్వాలేదు మంచిదే కానీ ఓవరాల్గా శుచి ఉండాలి క్లీన్స్ ఇంకా హృదయంలో క్లీన్గా ఉండాలి హృదయంలో క్లీన్గా ఉండేటువంటి ఎవరికైనా మంచి కలిగితే మనం సంతోషించాలి మనం దుఃఖించబం అసూయోగం ఎవరికైనా కష్టం వస్తే అయ్యో పాపం అని మనం మనస్సుకి కష్టపెట్టుకోవాలి అయ్యో పాపం వాళ్ళకి కష్టం వచ్చిందే అయ్యయో అని మీరు ఉపకారం చేశారు మానేరు అయ్యయ్యో అయ్యో వాళ్ళకి అయ్యో పాపం అని ఆ ఆర్ద్రత ఆర్ద్రత సెన్సిటివిటీ ఉండాలి తర్వాత కోపం ఎవరి మీద పెట్టుకోకూడదు చెప్పిన మాట వెళ్ళకపోతే మంచి ఆశీర్వదించే సొసైటీమే తప్ప కోపం పెట్టుకోకూడదు అలానే వెళ్ళి వాడిని అవసరం లేదు చెప్పిన మాట లేక వినకుండా అవినయంగా ఉన్నవాడిని వెళ్ళి కౌగలించుకోకూడదు వాడి దాన్ని వాళ్ళు వదిలేసి కోపం మాత్రం పెట్టుకోకూడదు వాడు చెప్పిన మాట విన్నా వినకపోయినా ప్రేమయే మన వైపు నుంచి ప్రేమయే ద్వేషము కోపము ఫ్రస్ట్రేషన్ నా మాట రెండైతే అనే ఫ్రస్ట్రేషన్ లేదు ఉండకూడదు అవన్నీ కూడా మనస్సులో కాలుష్యం అయిపోతాయి అన్క్లీన్ అయిపోతాయి అవే ఉండకూడదు తర్వాత ఎవళ్ల మీద గ్రడ్జ్ ఉండక క్షమించి వదిలే సో ఆ విధంగా మనస్సు శుచిగా పెట్టుకోవాలి మీరు మీ దగ్గర వెయ్యి రూపాయల కట్టం పట్టుకోండి వెయ్యి రూపాయల కట్టంలో ఏం చేస్తారు అక్కడ మట్లుంటే మట్లు భారేస్తారు పారాయండి శుభ్రంగా ఉన్న అల్మైదాలో ఆ సేఫ్ల పెడుతుంది ఎందుకని అది విలువైనది వెయ్యి రూపాయల కట్టలు వెయ్యి కంటే ఎక్కువ విలువైనది హృదయం కోశానామపు కోశం హృదయం కోశం పరిరక్షత హృదయం కోశం అని ఒక శ్లోకం అంటుంది నిధులు ఈ సృష్టిలో ఎన్నున్నాయో వాటన్నిటికంటే గొప్ప నిధి హృదయం నిధి అల్టిమేట్ గా ఆ హృదయంలో ఈశ్వరుడు సాక్షాత్కరిస్తాడు ఆత్మరూపంగా అక్కడ సాక్షాత్కారం కలిగింది ఇక్కడ ఇక్కడ బయట కాదు ఇక్కడ కలుగుతుంది హృదయం గుహాయ నిహిత ఈశ్వరుడు ఇక్కడ ఉంటాడు అది కోశం అది ట్రెషర్ ఆ ట్రెషర్ ని మీరు పాడు చేసుకోకూడదు ఆ ట్రెషర్లో కాలుష్యము చేరకుండా చూసుకోవాలి దాన్ని పరిరక్షించుకోవాలి కొంత డబ్బు పోయినా పర్వాలేదు కానీ హృదయంలోకి ద్వేషము అసూయ ఇత్యాది లక్షణాలు ప్రవేశించలేకూడదు ఆ విధంగా అంతఃశుద్ధి మెయింటైన్ చేసుకోవాలి శంకరులు శుచి బాహ్యేన ఆధ్యంతరే చౌచేన సంపన్న బాహ్య శౌచము ఆంతర శౌచము రెండు కూడా కలిగి ఉండాలి ఈ శుచి ఈ శౌచాన్య గురించి నేను కొంచెం వ్యాఖ్యానం చేస్తాను శుచిలో రెండు అంశాలు ఉంటాయి స్వచ్ఛత పవిత్రత స్వచ్ఛత అంటే క్లీన్లీనెస్ అలా ఎలా మన క్లీన్లీనెస్ ఎలా ఉండాలంటే చాలా మీరు పొద్దున్నే కనుక వాకింగ్ మీకు ఇటువంటి దృశ్యాలు కనపడతాయి ఇంట్లో ఉన్న చెత్త అంతా రోడ్డు మీదకి తుడిచేస్తూ ఉంటారు ఇంటి ముందు కూడా చీపు పుచ్చుకొని అల్లా అలా రోడ్డు మీదకి తుడిచేస్తూ ఉంటారు తుడిచేసి ఆ వంత పార్టీ అక్కడ ముగ్గు పెట్టుకుని లోపలికి అలా చేసుకోవాలి మన పరిసరాలు శుచిగా పెట్టుకోవాలి ఫస్ట్ ప్రయారిటీ పరిసరాలు శుచిగా పెట్టుకోవాలి దిస్ఈస్యర్ థింగ్ ఇప్పుడు మీరు విదేశాలకు అందుకే వెళ్ళారనుకోండి వాళ్ళు పరిసరాలు శుచిగా పెట్టుకుంటారు అర్థంలా పరిసర ఇంటి లోపల క్లీన్ సో ఇండియా వచ్చారనుకోండి ఇంటి లోపల క్లీన్గా శుచిగా అద్దంలో పెట్టుకుంటారు బయట క్లీన్ చేసిన సో బయట ఎలా పడితే అలా ఉంటుంది రోడ్డు ఎంత పవిత్రంగా ఉండాలో అంతా పవిత్రంగా ఉంటుంది దానికి గుమ్మల్లోకి వస్తే మటుకు లోపలికి వస్తే మటుకు చాలా క్లీన్గా పెట్టుకుంటారు పల్లెటూళ్ళలో కూడా పాతలు గుడిసెలు ఉంటాయి చూడండి దాంట్లో ఉండేవాళ్ళు కూడా ఆ గుడిసెలు క్లీన్గా పెట్టు కానీ గుడిసే బయటకు వచ్చేదంటే ముక్కు మూసుకోవాల్సింది అడుగు వేయడానికి చోటు అది క్లీన్గా ఉన్నాయి చూడండి ఈ లక్షణాలు ఎలా ఉన్నావు అక్కడ రివర్సు ఇక్కడ రివర్స్ మనకి కావాల్సింది ఏమిటంటే పరిసరములు శుచిగా ఉండాలి వస్త్రములు శుచిగా ఉండాలి వస్త్రము శుచిగా ఉండాలి పట్టుపండి అని పెట్టి మూల పెట్టి ఎర్ర పట్టుపండి వడబెట్టి దాన్ని నెల రోజులు అయినా ఉతకకుండా అలాగే అదే కట్టుకుని పోటీ వరద పెట్టి అక్కడే పెడతాం కోసాలు రెండు పేరు పెట్టి ఇలాంటి వేషాలు వెళ్తూ అది ఆ సూచి అలా ఉండకూడదు చక్కగా వస్త్రం కట్టుకుంటే సరిపడతాం అది అల్మరాలో తీసుకొట్టుకోవచ్చు లేకపోతే లైన్ నుంచి తీసుకొట్టుకోవచ్చు ఎక్కడి నుంచి తీసుకొట్టుకున్నా శుచిగా ఉండాలి ఘటించి అదే మడి మడి అంటే శుచిగా ఉంది ఇంత అంశ పట్టు పంచి కట్టేసాడు మడి అని అసలు పట్టు కట్టుకోకూడదు పట్టు ఆల్ సిల్క్ అండ్ పట్టు అంతా కూడా అశుచి ఎందుకంటే ఆ పుంగుల్ని చంపి ఆ దానం తీసి అదంతా అశుచి అసలు ఉట్టుకోకూడదు సరిగా మీరు అలా ఉండాలి ఎనీవే సో ఇక స్వచ్ఛత అది స్వచ్ఛత శుచిలో భాగం ఆంతర శౌచానికి పవిత్రత అనర్థం పవిత్రత అంటే ఇంకొక సెన్స్ కూడా ఉంది ఇట్ మస్ రిలీజియస్లీ ప్యూర్ ఇప్పుడు శివుడికి అభిషేకం చేయాలనుకోండి మీరు ఫిల్టర్ చేసిన వాటరు బాటిల్ చేసిన వాటర్ పనికిరాదు గంగా వాటర్ అంత క్లీన్గా లేకపోయినా అది పనికి అది పవిత్ర దాంతో చేయాల్సి ఉంటుంది అందుకే కానీ బాటిల్ మాటలు తీసుకొచ్చేసి అపోసియేటం కాదు సో పవిత్రత దాని సందర్భాలు బట్టి ఉంటాయి ఇదంతా మీకు తెలుస్తున్నదే ఇక శుచి ధర్మశాస్త్రకారుల యొక్క సిద్ధాంతంలో శుచి ఒక రకంగా ఉంటుంది భక్తి శాస్త్రంలో శుచి ఇంకో ఉంటుంది వేదాంతంలో శుచి ఇంకో రకంగా లెవెల్స్ మనం కూడా మూడు లెవెల్స్ పాటించుకోవాలి ఆయా సందర్భాలను ధర్మశాస్త్రము యొక్క శుచి అంటే కర్మ చేసే సందర్భంలో శుచి ఏమిటంటే స్నానము శుచి మీరు పూజ చేయాలనుకోండి స్నానం చేసి పూజ చేయాలి స్నానము శుచి జ్వరం వచ్చి పూజ చేయాలనుకోండి విభూతి పెట్టుకుని పూజ చేయాలి అది విభూతి స్నానము భస్మ స్నానము ఏదో మొత్తాన్ని ఏదో పేరుతో స్నానము శుచి ధర్మశాస్త్రాల్లో భక్తి శాస్త్రాల్లో శుచి ఏమిటో తెలుసుకోండి సో ఈశ్వరుని యొక్క నామము భక్తితో ఉత శుచి అది శుచి అపవిత్రో సర్వాస్మరేపురీకాక్షాహ్యాభ్యంతరచి సహ బాహ్య ఆభ్యంతరచి ఈ శ్లోకం దగ్గర శ్రీ పుణరీకాక్షణరీకాక్షణరీకాక్షణాంత ఎందుకే అశ్వరేత్ర ఉండని కాక్ష కదా అయితే విష్ణులు విష్ణులు విష్ణు అంటారు మొత్తానికి ప్రేమగా రామనామాన్ని హే రామ శ్రీరామ రామ అని ప్రేమగా మూడు సార్లు అనుకుంటే శుచి ఇది యొక్క శౌచం అలా ఉంది ఇక వేదాంతుల శౌచం ఏటో తెలుస్తుందండి కర్మ స్వసంగమ శౌచం కర్మ భోక్తృత్వము లేకుందుట కర్తృత్వము లేకుందుట అది శుచి వేదాంతికి అసంగంగా ఉండాలి అసంగ అసంగుని ఈ కర్మ నడుస్తోంది ఈ కర్మ యొక్క ఫలమునందు నాకు తృష్ణ లేదు కర్మఫలాన్ని ఈశ్వరులకు సమర్పించేయుట మాతే కర్మ మాతే సంతోష మాత కర్మణ్యర్మ కర్మణ్యే వాధికారిస్తే మా ఫలే కదాచన ఫలమునందు తృష్ణ లేకుండుట అది శుచి అసంగా తర్వాత కర్తను నేనే అనే కర్తృత్వ అహంకారము లేకుండు ఇది ఇది యొక్క శౌచం అది శుచి వాడు ధర్మశాస్త్రం గారు మీకు స్నానం చేసి మళ్ళీ బాగా విభూతి గట్టిగా పెట్టి పూజ నామం గట్టిగా పెట్టి పూజ అది చేస్తున్నా నేను చేస్తున్నాను ఈ కర్మలు దీని ఫలం సంపదలోనే వస్తాయి నాకు కావాలని అదే కనుక వాడు చేస్తుంటే వేదాంతులు ఏమంటారు అయన్న శుచి దీంట్లో శౌచము లేదు కామ్యకర్మలు లేదు వేదాంతులు అశౌచ శౌచం యొక్క అభావాన్ని దర్శిస్తారు కామ్యకర్మలు శుచి అని అనుకో వాటిని అశుచి దాన్ని భావన చేస్తారు కాబట్టి వేదాంతుల యొక్క ధోరణిలో శౌచము ఒక స్థాయిలో ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే మీరు ఇటు కర్మ భక్తి వేద జ్ఞానము మూడింటినీ కూడా సమన్వయం చేస్తూ మీకు శుచి అంటే కర్మ సందర్భంలో నేను శుచి చెప్పాను ప్రేమతో ఈశ్వర నామాన్ని స్మరించుట గొప్ప శౌచ ఉపాయము అని మనం అనుకునే సో ఆ టాపిక్ని అక్కడతో మనం ఆపవచ్చు శౌచము శుచి ఇక దక్ష దక్ష చాలా ఇంపార్టెంట్ టైం అయినది మళ్ళీ క్లాస్లో ఇది అనే విషయాన్ని కూడా కొనసాగితాను ఓం పూర్ణ పూర్ణమిదం పూర్ణా పూర్ణ నమద్య పూర్ణస్